నూట నలభై ఎనిమిదవ సంకీర్తన్ జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపే మా గురుడు అలరి దేహమనేటి యాగశాలలోన పలువై అజ్ఞానపు పశువు బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి తెలయ జ్ఞానాజ్ఞిలో వేలిచె మా గురుడు మొక్కుచువైష్ణవులనే మునిసభ కూడబెట్టి సుక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమునించి చక్కగా సంకీర్తన సామగానము చేసి ఎక్కువతో యజ్ఞము చేయించబో మా గురుడు తదియ గురుప్రసాదపు పురోడాశమిచ్చి కొదధీరద్వయమును కుండలంబులు వెట్టి ఎదలో శ్రీవెంకటేశునిటు ప్రత్యక్షము చేసే ఇది ఓ స్వరూపదీక్ష ఇచ్చెను మా గురుడు